పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల దేవ నీకెంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ మహాపరిశుద్ధుడిన తండ్రి నీకేస్తుతులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవు లెక్కలో నిలబెట్టుకునేందుకే నీకు ఎంతో అయినా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయినా ఇక సాయంకాలం మీ సన్నిధికి వచ్చినాం ప్రవ్వ మాతో మాట్లాడండి ప్రభ మమ్మల్ని బలపరచండి మా జీవితాలు సరి చేయడం ప్రవ్వ మీకు పరిశుద్ధత సంపూర్ణత సరళతలో నడిపించండి అయినా మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం కనుగ్రించండి ప్రభావ ఈ ఆరాధనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపదించండి పాటల ద్వారా మీరు మహింపొందనైనా వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రావ రాని బిడి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టువేయండి ప్రవా వాతావరణం కూడా ప్రవ మీకు అదుపులో తీసుకునైనా ప్రతి చీకటి శక్తులు ఆత్మకార్యం జరిగించినైనా నీకు ఎంతో వందాలు మీరు ఆఖరి దినాలు మేము ఉంటున్నాం ప్రభావ మేము బహు జాగ్రత్త కలిగి మేము మీ కొరకు జీవించే బిడలుగా తయారు చేయండి మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము అనేక చోట్ల అనేక ప్రాంతాలు ప్రకటించేలాగా మీకు ఆత్మధర్మం నడిపించి సహాయపడమని ఈ ఆరాధన అంతట్లో మీరే నడిపించి మీ మయమర్ద మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధను ఆ మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్స్ అన్న దేవుని స్తుంచుడి ఆయన కృప నిత్యముండును దేవాది దేవుని స్తుంచుడి ఆయన కృప నిత్యముడును ఆయన కృప నిత్యముండును ఇంతవరకు నడిపించును ఆయన కృప నిత్యముడును ఇంతవరకు నడిపించును యన కృప నిత్యముడు ఇక ముందుకు నడిపించు ఆయన కృప నిత్యముడు ఆయన కృప నిత్యముడు దేవుని స్థుతి చుడి ఆయన కృప నిత్యముడు దేవాది దేవుని స్థుతి చుడి ఆయన కృప నిత్యముడు ంతవరకు కాపాడను ఆయన కృప నిత్యముడు ఇంత కాపాడను ఆయన కృప నిత్యముడు ఇక ముందుకు కాపాడు ఆయన కృప నిత్యముడు ఆయన కృప నిత్యముడు స్థితి యన కృప నిత్య ముందుని స్తి చూడి ఆయన కృప నిత్య ముందు ఆయన కృప నిత్య ముందు సర్వాని ఆయన కృప నిత్య ముందు సర్వ్యుని యన కృప నిత్యముడును సర్వశక్తి మంతుని స్తించుడి ఆయన కృప నిత్యముడును ఆయన కృప నిత్యముడును దేవుని స్థుతించుడి ఆయన కృప నిత్యముడును దేవాని దేవుని స్థుతించుడి ఆయన కృపను నిత్యముండును ప్రైజ్యా ప్రైజ్ లోడన్నా థ్యాంక్ యూ అన్నా మనం వాక్యం చూసుకుందాము ప్రైజ్ లో ట్వంటీ థర్డ్ చాప్టర్ టెన్త్ వచ్చినము యోగో ఇరవై మూడు టెన్త్ వర్స్ పదో ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిష్ధర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయశ్రయ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్థితులు స్రోత హలది రజ పరిశుద్ధ ఒక సర్వశక్తి మంతుడా సర్వాధికారి నీకు వందనాల మార్నింగ్ నుంచి ప్రభ నైట్ వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని నందని కూడా ప్రభ కాల్చి కాపాడిన గొప్ప దేవా నీకు వందనాలి మరి యొక్క సమయంలో ప్రభ మరి ప్రార్థిస్తున్న ప్రభ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో దేవాసూ ప్రభ మరి మీ పాట ద్వారా మనము పొందినని మేము తీసుకొచ్చిస్తాం తండ్రి దేవాయేశ్వర ప్రభ వాక్యంచుత ప్రభ మీరు మాతో మాటే మా దుద్ధలు మేము చలిదిద్దుకునేలాగా ప్రభా దేవాసూ ప్రభ మాలో ఎలాంటి నిర్లక్ష్యం తన ప్రభా ఈ క్షణమే గద్దించి ప్రభా నీ యొక్క ప్రాధులకు కానీ ప్రభ నొక్క వాక్యానికి మేము చోటిచ్చి నడుచుకోవాలి ప్రభ దేవా చివర్ కాబట్టి ప్రభా కాలాలు చూస్తే ప్రభ ఎంతో ఘోరంగా ఉన్నాయి ప్రభ కానీ ఎలాంటి పరిస్థితులు అయినా కానీ మీరు ఎవరిడే ప్రభావ మమ్మల్ని కాపాడుతున్నారు ప్రతి దానికి కూడా ప్రభా మీరు మాకు సమాధానం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నంత నీకు వందనాలు కండి రేవా ఏసు ప్రభ నా సొంత తనఫులను గడ్డించి కొట్టి వేసి మరి ఈ యొక్క తనఫులకు చోటు ఇచ్చి నడుచుకుంటాం మీరు మాలోకి రమ్మని ప్రార్థిస్తుంటండి ఈ యొక్క పరిశుధాత్మచిత నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది జోక్ ట్వంటీ చాప్టర్ టెన్త్ వర్స్ నేను నడిచిన మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వల్ల కనబడుదును నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నేను నడిచితిని నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను సంచరించి చూడండి ఈ వాక్యంలో మెయిన్ రీజన్ ఏంటంటే మనం నడిచే మార్గం ఏ విధంగా ఉందో ప్రతిదీ జీజస్ కి తెలుసు ఎందుకంటే ఆ ఎంత రహస్యంలో ఉన్నది కూడా ఆయనకు తెలుసు దేవునికి ఎందుకంటే సృష్టికర్త ఆయననే కాబట్టి ఆయనకి సర్వం ఎవ్రీథింగ్ ఆయనకు తెలుసు ఎందుకంటే క్రియేట్ చేసిన దేవుడే ఆయన సర్వ సృష్టికర్త సర్వాధికారి కాబట్టి ఆయనకి ఎంత దాచబడిన మరుగు ఎలాంటి సీక్రెట్స్ అయినా చాలా మంది హృదయంలా ఆలోచనలు ఒకలాగా ఉంటాయి బయట తలంపులు కానీ సమస్తం ఎవ్రీథింగ్ చేంజ్ గా ఉంటాయి ఎందుకంటే ఆత్మీయంగా వేరేగానే ఉంటాయి ఫిజికల్ గా వేరగానే ఉంటాయి కాబట్టి మనం ఫిజికల్ గా చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు ఆత్మలో మనం చేసేది ఆయనకి తెలుసు ఎందుకంటే మన హృదయం అనేది చాలా ఘోరమైనది హృదయంలో ఎంతో ఘోరమైనది కాబట్టి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అది దేవునికి తెలుసు మనం మంచితనంగా జీవిస్తున్నామా మనం బ్యాగ్గా జీవిస్తున్నామా ఎట్లా జీవిస్తున్నామా అనేది తెలుసు కానీ ఇక్కడ ఇక్కడ యోగ విషయంలో దేవుడు చెప్తున్నాడు అంటే యోబు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయనకి ప్రతి సమస్య అనేది ఎక్కువగా ఉంది ఎట్లా అంటే అట్టట్టుగా అన్ని ఆయన పోగొట్టుకున్నాడు ఆయనే అంటే దుస్తుడు దేవుని అడిగిన తర్వాతనే ఆ అవకాశము దేవుడు ఇచ్చినాడు యోబు విషయంలో కానీ ఆయన ప్రాణం మాత్రం తీయదని దేవుడు తెలివిచ్చినాడు కదా అదే రీతిగా యోబు ఆ టైంలో ఆ యొక్క కాలంలో ఆయన నీతి ఉన్నాడు అంటే ప్రతి విషయంలో ఆయన జాగ్రత్తగా జీవించడము దేవుడు చూస్తున్న భయము యోగుకు ఉంది దేవుని ఎందుకు భయభక్త కలిగే జీవితం ఆయనకు అన్ని విధాలుగా ఉన్నాయి అయినా ఆయనకు సమస్య ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ కాలంకి ఆ తెలియజేయబడలా ఎందుకనంటే రాసింది మోజస్ మోజస్ కి దేవుడు బయలుపరిస్తే ఇవన్నీ రాసింది అంటే ఈ బైబుల్ మన కాలంలో ఉంది కానీ ఆ యోగు టైంలో లేకపోవచ్చు ఎందుకంటే ఆ యోబుకి దేవుని ఆయన ఎట్లా తెలుసుకున్నాడు దేవుని అంద్రాన్ని ఎట్లా భయపక్తి కలిగి ఆయన ముందుకు వచ్చినాడో ఇది మనకు ఎక్కువ తెలియదు ఎందుకంటే ఆ టైంలో బైబుల్స్ అనేది లేవు యోబు టైంలో యోగు ఉన్న కాలంలో ఆ యొక్క టైంలో లేదు కాకపోతే ఆ టైంలో ఆ యొక్క కాలంలో ఆయన మాత్రమే దేవుని దృష్టికి నీతి మంత్రిగా ఇప్పుడు అబ్రహాము సమయంలో కూడా ఆ అబ్రహాము ప్రార్థించినందుకు లోతు ఆ యొక్క కుటుంబం కాపాడబడింది నోవ టైంలో నోవ నీతి మంత్రులాగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క కాపాడబడింది ఇప్పుడు మన టైము కాబట్టి బైబుల్ రాయబడి ఉంది ఎందుకనంటే ఆ టైంలో యోబు నీతి ఉన్నాక కూడా ఆయనకి పరీక్ష వచ్చింది ఆయనకి అగ్ని సమస్య అనకు అయినా కానీ ఆయన సహనము ఆయన ఓపిక ఆయన విశ్వాసం అంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పబడుతుంది చూడండి ఆ కాలంలో బైబుల్ లేవు కానీ దేవుని యొక్క మాట విని వాళ్ళు నడుచుకున్నాడు యోగు అదే రీతిగా అంటే ఆయన నడుచుకున్నట్టే దేవుని మాదిరిగా చూపిస్తున్నాడు ఆయన ఎట్లా దేవుడు ఆయనలో ఉండి నడిపించడం విధానం బట్టి చూసుకుంటే దేవుడు నిజమైన దేవుడు ఆయన సర్వసృష్టికర్త సమస్తమైన చేయగలుగుతుంది ఎంత రహస్యమైన పాపంలే కానీ ఎంత రహస్యంగా ఏ పనులు చేసినా కానీ మంచి పని కానీ చెడు పని కానీ ఏమైనా కానీ దాచబడింది ప్రతిదీ అనేది తెలుసు కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్ గా ఉండడానికి ఈ యొక్క బైబిల్లో దేవుడు ప్రతిదీ రాసింది అట్లా దేవుడు మోజ ద్వారా రాపించడం తర్వాత ఆ కాలంలో బైబుల్ అయినా అని నీతిమంతులాగా రన్ చేయబడ్డాడు యోబు కానీ ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి ఎట్లీస్ట్ బైబుల్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర బైబుల్స్ ఉన్నాయి ఎన్నో హిస్టారికల్స్ బైబుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి చాలా మటుకు బైబుల్లో ఉన్నాయి ఆ చాలా వయసులో యూజ్ చేసుకుంటున్నారు అందరూ అన్యులే కానీ ఈ లోకంలో ఎవరే కానీ బైబిల్ని చూసే రన్ అవుతున్నారు కానీ మెయిన్ రీజన్ ఏంటంటే బైబిల్ మనకు ఉన్నాక కూడా మన కాలంలో నీతిమంతులాగా ఎవరు జీవించట్లేదు కానీ సమస్యల మీద సమస్యలు వాళ్ళకు దేవు బిడలే బిడ్డలే నాకెందుకు ఈ సమస్య వస్తుంది అని ఆలోచన చేస్తారు కానీ అసలు ఒకటి గ్రహించుకో గ్రహించుకునే ఆ యొక్క ఆలోచన వాళ్ళకి లేకపోయింది ఎందుకంటే వాళ్ళు నడిచే మార్గం ఇలాంటిది సమస్య ఎందుకు వస్తుంది వాళ్ళు మంచితనంగా ఉన్నాక కూడా వాళ్ళ సమస్య ఎందుకు వస్తుంది ఇది గ్రహించట్లేదు కదా యోగు కూడా ఆయన సమయంలో ఆయన టైంలో ఎంతో మందికి సహాయపడ్డాడు ముందుకు వెళ్ళినాడు అని యవన సమయంలో కూడా చాలా మందికి ఆయన ఇచ్చేవారిలాగానే ఉన్నాడు కానీ తీసుకునే వారి లాగా లేడు ప్రతిదీ ఆయన ఒక ఆ ఒక రాజుకున్న క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి యోబులో రాజు ఏదైనా అందరికి ఇచ్చేవాడే తీసుకునేవాడు కాదు కదా అట్లనే యోబు కూడా ఒక రాజు క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి ఆయనలో అంత నీతిగా అంత యథార్థతగా ఆయన నడిచినాడు అయిన కనైనా సమస్య అనేది వెంబడించింది ఎందుకంటే దేవుడు ఆయన విశ్వాసంలో పరీక్ష విశ్వాసంలో ఎంతగానమో యోబు నన్ను వదులుతాడా లేదా అని దేవుడు అంత పరీక్ష పెట్టినాక కూడా ఆయన విజయం పొందినడు యోబు అందుకే ఆయన నేను నడుచు మార్గము ఆయనకు తెలియను దేవునికి ప్రతిదీ తెలుసు ఇంకా ఆయన నన్ను శోధించిన తర్వాతనే నేను సువర్ణముడు వాళ్ళని చూడండి ఎప్పుడైతే మనకు శోధన వస్తుందో అప్పుడే మనము అమూల్యంగా తయారవుతాం మనకు శోధన రాకపోయి ఉంటే అనుభవం లేకపోయి ఉంటే మన జీవితాలు ఏమైపోతాయి అనుభవం లేకుండా మనం మేది చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేసి మనం వెళ్ళాలి అంటే మనకు డ్రైవింగ్ రాకుండా డ్రైవ్ చేయగలుగుతామా ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నాకనే దాంట్లో అనుభవం వచ్చినాక లైసెన్స్ వచ్చినాకనే మనం ముందుకెళ్తాం అదే రీతిగా మనకు దేవుడు శోధన బెడతలు మనం ఆయనలో అమూల్యంగా తయారైనమా లేదా ఎందుకంటే మనం రక్షింపబడాలా ఒకవేళ ఆయన శిక్ష లేకపోయి ఉంటే ఆత్మ నశించిపోతుంది ఎందుకంటే ఆయన మనకి క్రియేట్ చేసింది ఎందుకంటే ఆయన రాజ్యంలో ఆయన మన కొరకు పర్లోక రాజ్యంలో స్థానం ఉంచిన దేవుడు కాబట్టి ఆయన ఆ పర్లోక రాజ్యంలో మనకు ఇల్లు కట్టబడుతుంది కదా మనం మంచి పనులు చేస్తే మంచి ఎందుకంటే ఒక్కొక్క బ్రిక్ కట్టబడుతుంది అనంటే ఒక్కొక్క బ్రిక్ అక్కడ ఫౌండేషన్ చేయబడుతుంది పర్లోక రాజ్యంలో మన కొరకు అనంటే ఆ వర్డ్ ఎందుకు చెప్పింటే యేసు మీ కొరకు నేను రాజ్యంలో స్థానము సిద్ధపరుస్తాను రెడీ చేసి పెడతానని దేవుడు చెప్పినాడు కదా అదే రీతిగా ఎప్పుడైతే బ్రిక్స్ కట్టబడుతుంటాయో పర్లోక రాజ్యంలో మన కొరకు ఆయన స్థానం నుంచి మనం మంచి పనులు చేసినప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ ఒక బ్రిక్ తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి అట్లా కట్ అవ్వబడుతుంది మొత్తం క్లియర్ గా కంప్లీట్ గా ఒక్క మనం పాపం చేసి ఉంటే ఒక్కొక్క బ్రిక్ అనేది పడిపోతుంది అది ఇంకా వదిలేసారు దేవుడు కొంతకాలం వరకు చూసి అదే రీతిగా యోబు విషయంలో కూడా దేవుడు ఆయనకి శోధన పెట్టినందుకు ఎగ్జాంపుల్ గా మన కాలంలో రన్ చేయబడుతుంది ఎందుకనంటే ఆయనకున్నంత విశ్వాసము మనకు ఎవరికైనా ఉందా ఆ విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే చివ్వ వచ్చేసరికి ఎవరిలో ప్రేమనే గాని ఉండదు ఆ యొక్క విశ్వాసంలో చల్లారిపోతుంటారు ప్రేమలో చల్లారిపోతుంటారు స్వార్థం అనేది ఎక్కువైపోతుంది ద్వేషాలు పెంచుకుంటున్నారు ఒకరి పట్ల ఒకరు పడకుండా అయిపోతుంది లోకము అంత కఠినంగా అంత గలీబిలిలో ఉంది కాబట్టి ఆయన దేవుడు ఎగ్జాంపుల్ గా ఈ యోగుని ఎందుకు పెట్టినంటే ఆయనకు వచ్చిన ప్రతి సమస్యలు ఆయన దేవుణ్ణి తిట్టుకున్నాడా లేదా ఇవి మనం చూడలేదు ఎందుకంటే దేవుడు కొద్దీ అంటుంది యోబు నోటి ద్వారా కూడా ఎలాంటి పాపం వచ్చేయలేదని మనము ఈ యోబు గ్రంథంలో చదివినాం ఫస్ట్ సెకండ్ ఆ యొక్క చాప్టర్స్ లలో ఉంటాయి అయితే మరి యోబు ఆయనకంత శోధన ఆయనకనే సహించిండు భరించడు అంటే ఆయనకు సహనం ఉంది ఓపిక ఉంది దీర్ఘశాంతం ఉంది ఈ కాలంలో మనకు ఉందా సహనమే కానీ ఓపికనే కానీ దీర్ఘశాంతమే కానీ అందుకే దేవుడు చెప్తున్నాడు విశ్వాసము మనం కొనసాగించబడాలంటే మనకు సహనం కావాలా ఓపిక కావాలా దీర్ఘశాంతము కావాలా ఈరోజు చూడండి ఇదే వాక్యానికి మనము ఫస్ట్ క్వరెన్స్ థర్డ్ చాప్టర్ లో ఫస్ట్ క్వరెన్స్ థర్డ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చినాం చదువుదాము ఫస్ట్ క్వరెన్స్ థర్డ్ చాప్టర్ లో ఫిఫ్టీన్త్ వచ్చినాం చదువుతా ఒకనికి ఒకనికి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నటకు రక్షింపబడును అంటే ఈ సమస్య ఎందుకోసం వస్తుంది అనంటే ఆ నరకంలో పోయి కాలిపోయే దానికంటే ఆయన పెట్టే సమస్యలు ఆయన పెట్టే ఆ యొక్క శోధనలు ఆయన ఇచ్చే ప్రతి పరీక్షలో విజయం పొందితే ఎట్లీస్ట్ చివరికైనా మన ఆత్మ రక్షణకి వస్తుంది ఆయన రాజ్యంలో ఉంటది అని చెప్పబడుతుంది ఎందుకనంటే ఇంతకాలము ఈ లోకంలో జీవిస్తున్నాము ఆత్మలో నడుచుకుంటున్నాము లోకంలో చేసే ప్రతిది మనము లోక అంటే లోకంలో ప్రతిదీ మన ఎవ్రీ డైలీ చేయాల్సి చేయాల్సిన పనులు చేసుకుంటున్నాం కానీ దేవుని యొక్క పనులు మనం ఆపేస్తున్నాం ఆయన సేవ జీవితమే కానీ ఆయన ఏజ్ ప్రభు ఎట్లా సేవ చేస్తున్నాడు ఆయన ఆయన నైట్ అంతా ప్రార్థనలు ఉండడం మార్నింగ్ అంతా సేవ చేయడము ఒక్క ఆత్మ కూడా నశించుకోకుండా ఆయన ప్రతి ఆత్మని కాపాడుకునేలాగా అంటే దేవునికి ఇచ్చిన అప్మ ఆయనకి ఏదైతే తన తండ్రి అప్ప చెప్పిన ప్రతి పని సంపూర్తిగా నెరవేర్చినట్లు ఈ రోజు ఆయన మనకు కూడా అంటే దేవుడు ఏం చేసిన ప్రతి ఆత్మకి రక్షణ అనేది ఇచ్చినాడు ఆయన సమస్యలు అనుభవించి దేవుడు ప్రతి ఆయన మీద ఆయన మీద భరించను సిల్వ మరణం పొందినడు అంటే మనం చేసిన ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు అయినా కానీ ఆ అంత దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకు శిక్ష అనేది ఇస్తున్నాడు ఎందుకంటే తండ్రి తన బిడలను ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి శిక్ష అనేది ఇస్తాడు ఆ శిక్ష వచ్చేసరికి మనం ధృవీకరించుకోవద్దు ఎందుకంటే ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది ఆ టైంలోకి యోబుకి వచ్చిన సమస్యలు మొత్తం వేరే ఇప్పుడు మన కాలానికి వచ్చే సమస్యలు వేరే అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది అది ఎందుకోసం ఉంటుందంటే అది మనకు టెస్టిఫై చేసాం ఎందుకంటే బట్ హీ నో ద వే దట్ ఐ టేక్ అని చెప్పబడుతుంది ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇస్తున్నాడు వెన్ హీ టెస్టెడ్ మీ ఆయన ఎప్పుడైతే మనకు పరీక్షిస్తున్నాడో అప్పుడు ఐ విల్ కమ్ we felt as a nightmare as we felt like its acquaintance. have seen things such like life and their love a little but they only destroyed and only destroyed their teenage such misconduct so we felt healthy. to bring place a whole heaven, what we got ahead to Isaiah 51. complete me and God కదా మనల్ని క్రియేట్ చేసిన దేవుడు మనల్ని పరిశుద్ధగా పెట్టడానికి ఆయనతో సమాధానంగా ఉండలాగా దేవుడు మనలను పెట్టడానికి పరీక్ష అనేది మనకు ముందుకొస్తుంది ఇక్కడ చూడండి అందుకే ఆ వాక్యం చెప్పబడతాం కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అది కాల్చినప్పుడు అది నష్టమే కానీ అది ఎంత నష్టమైనా ఏదైనా కానీ ఆ ఆ కష్టము ఎట్లుంటది అంటే అగ్ని లాంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు అని విసుకుంటాం దాన్ని ఎట్లా అయినా పోవాలా పోవాలని చాలా ప్రయాస పడతామో కానీ అది పోదు అది దేవుడు తీసేస్తేనే పోవాలా ఎందుకంటే ముళ్ళు పెట్టది ఆయనని ముళ్ళు కూడా తీసేది ఆయనని ఇప్పుడు పౌలు పౌలుకి కడుపులో పైన వస్తుంది దేవుడు ఒక ముళ్ళు ఆయనకి పెట్టినడు కానీ దేవుడు నా కృపనికి చాలు అని అదే రీతిగా మనకి ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే దేవుణ్ణి హత్తుకొని వస్తుంది సమస్య ఒకవేళ ఆయనలో అతుకోకపోయి ఉండుంటే మన లైఫ్ ఏమవుతుంది అందుకే ఆయన సమస్య అనేది పెడుతున్నాడు అది కాల్వ అంటే మనకి ఎట్లుంటది అంటే మంట మీద నడిచినట్లే ఉంటది ఆ సమస్య మనకి అగ్ని మీద నడిచినట్లే అట్లా అంటే ఆ సమస్య హృదయానికి అంత భారంగా ఉంటది అంత బాధగా ఉంటది ఆ హృదయం అంతా నలిగిపోతుంటది ఆ యొక్క హృదయంలో మనము బాధ వేదన దుఃఖము ఎవరితో చెప్పినా అది అర్థం కాదు అట్లాంటి సమస్యలు అనేది ఉంటాయి కాబట్టి ఆయన ఏం చూస్తున్నాడంటే ఆ శిక్ష అనేది ఆయన పెడుతున్నాడు ఎట్లీస్ట్ చివరికైనా ఆత్మ రక్షింపబడుతుంది కదా కదా ఫిజికల్ గా ఎన్ని సమస్యలైనా వస్తాయి రోగాల విషయంలోనే రావచ్చు డబ్బుల విషయంలోనైనా రావచ్చు జాబ్స్లలో చేసే దగ్గర నిందనైనా రావచ్చు మళ్ళీ మనం చేసే డ్రైవింగ్ విషయంలోనే కానీ ఎక్కడన్నా పోయేటప్పుడు ఎన్నెన్నో విషయంలో ఎక్కడైనా సమస్య అనేది కంపల్సరిగా ఉంటది ఎందుకంటే తండ్రి మనలను ప్రేమించినారు కాబట్టి మనం కూడా ఆయన ప్రేమిస్తున్నామా లేదా పరీక్షించడానికి ఒక విశ్వాసం ఉందా లేదా ఈ మనిషికి అని ప్రతి టెస్ట్ చేస్తాడు ఎందుకంటే ఆ పరీక్ష జరగలేదా వాళ్ళు కూడా జరిగింది ఆ పోస్తులు శిల్వ మరణాన్ని చూసినారు దగ్గరికించి చూసినాక వాళ్ళు కూడా దేవునిలాగా స్వాత ప్రకటన చేయాలని ఎప్పుడైతే దేవుడు శిల్వా మరణం పొందినాక ఆయన పరిశుద్ధాత్మ వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు విపరీతమైన సేవలు చేసినారు అంత అద్భుతంగా సేవలు వాళ్ళు చేశారు చేసినాక కూడా వాళ్ళ జీవితం సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ లైఫ్ అంతా దేవునికే సమర్పించుకొని అట్లా నడిచినారు వాళ్ళు వాళ్ళ కూడా సమస్యలు వచ్చినాయి వాళ్ళ విశ్వాసంలో విజయం పొందినారు అట్లా ఒకరి తర్వాత నుంచి ఒకరికి అట్లా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడ్ కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నటకు రక్షింపబడను మనకు మెయిన్ రీజన్ ఇక్కడే ఎందుకంటే రక్షింపబడ్డరు కరెక్టే ఏచుకృస నామంలో బ్యాప్తిజం తీసుకున్నంత మాత్రం నా కాదు ఏచుకృష్ణ నామంలో నువ్వు బ్యాప్తిజం రక్షణ సాలబ్రేషన్ అనేది నీకు వచ్చింది మంచిది కని ఆ యొక్క రక్షణ నువ్వు ఎంత కాలం పెట్టుకున్నావు ఆ రక్షణ ఆయన రాక్కడ వరకు ఆ రక్షణను అట్లానే గట్టిగా పట్టుకొని ఉండాల కానీ ఆ చాలా నమ్మిన బిడ్డలే మా పైన వాళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళు ఆచారాలు పాటిస్తారు అన్ని ఆచారాలు పాటిస్తారు వాళ్ళు అంటే హిందూస్ కి క్రిస్టియన్స్ కి డిఫరెన్సే లేదు మళ్ళీ వాళ్ళు కూడా బ్యాప్తిజం తీసుకుని వాళ్ళు కూడా మేము రక్షణలో ఉన్నాం ఆదాం అంటే రక్షణలలో కూడా డిఫరెన్స్ ఉంది వాళ్ళు తీసుకునే ఆ యొక్క బ్యాప్తిజంలోనే కానీ వాళ్ళు తీసుకునే ప్రతి రక్షణ కూడా డిఫరెన్స్ అనేది ఉంది అందుకే ఆ వాక్యం చెప్తుంది ఏమనంటే నువ్వు రక్షణలో ఉన్న మంచిదే కానీ నీ రక్షణని కొనసాగించుకోవడానికి నీ రక్షణను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు అగ్నిలో కంపల్సరిగా నడవాల్సిందే అగ్నిలో కంపల్సరీ నడవాల్సిందే అంటే సమస్యలు కంపల్సరీగా నడవాల్సిందే అనుభవూర్వకమైన స్వాత ప్రకటన చేయాలి అంటే ఇక్కడ అక్కడ ఉండి స్వాత ప్రకటన చేస్తే కాదు మనం వెళ్ళి ఇతరులకు స్వాత ప్రకటన చేసే వరకు మన జీవితాలు మారవు ఎప్పుడైతే మనం లేచి వెళ్ళి స్వాత ప్రకటన చేస్తామో అప్పుడే మన జీవితాలు మార్చబడతాయి అప్పుడే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు నేనే మనమే ఎట్లా అయ్యో నేనే సువార్త ప్రకటన చేసిన నా గుణగణలే సరిగ్గా లేవింది ప్రభా అని దేవుడు అట్లా మాట్లాడతాం మనతోటి ఎందుకంటే రెండంటలుగా కట్గాం కాబట్టి అందరికీ వాడు తీశారు ఇద్దరికి వినే వాళ్ళకే కానీ చెప్పేవారే కానీ అదే రీతిగా ఆయనే ఎందుకు శోధనలోకి నడిపిస్తాడంటే మనం అమూల్యంగా తయారు కావడానికి ఆయనలో ఆయన రాజ్యంలో ఉండడానికి ఎందుకంటే ఆయన మన కొరకు ఆ రాజ్యంలో మన కొరకు స్థనం పెట్టినాక ఇల్లు కాడుతున్నాడు మనం చేసే ప్రతి పనులకు ఒక్కొక్క బ్రిక్ కట్టబడుతుంటది ఒకవేళ మనం ప్రతి పాపము ఎవ్రీడే తప్పులు చేస్తూ చేస్తుంటే ఎవ్రీడే ఒక్కొక్క బ్రిక్ పడిపోతాయి ఇంక రాజ్యంలో స్థానం అనేది ఉండదు అందుకే నువ్వు అగ్నిలో ప్రవేశించాలి అగ్నిలో నడవాలి అని అనుకుంటే సమస్యలో నడవాలి అంటే ఆ క్రీస్తు పొందిన భూస్తపము శిల్వ మరణం పొందిన ఆ యొక్క భూస్తపంలో మనము పొందాలి అని అనుకుంటే సమస్యలు ఎంటర్ కావాల్సిందే సమస్య లేకుండా పర్లో రాజ్యంలోకి పోలేం కానీ చాలా మంది ఏమంటారు అంటే ఏసు ప్రభు ప్రతి సమస్య పోతుంది అని అంటారు తెలిసిన వాళ్ళు ఏమంటారు అనుభవించి అనుభవించిన వారు ఏమంటారు ఏసు ప్రభు నమ్మినాకనే సమస్యలు ఎక్కువ అంటారు కొంతమంది కానీ వాళ్ళు అర్థం చేసుకోవలేదు ఏసు ప్రభుని నమ్మినాక సమస్యలు అనేది ఉంటాయి ఏసు ప్రభు కూడా ఏ సుఖంతో అనే పోలేదు ఏసు ప్రభాస్ సుఖమే పడలే ఏసు ప్రభు ఆయనే ఉన్నన్ని రోజులు ఆయన సేవ జీవితం కొనసాగించుకున్నాడు ఆయన్ని తండ్రి తనకిచ్చిన పాత్ర ఏముందో అదంతా ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళినాడు అందుకే ఆయనలాగా సమస్య పొందాల్సిందే కానీ ఆయనని చాలా మంది ఏ నమ్ముకుంటే ఎలాంటి సమస్య ఉండదు అని సమస్య ఉండదు అని దేవుడైతే చెప్పలే దేవుడు నమ్మినాకనే ప్రతి సమస్య వస్తుంది దాన్ని ఎదుర్కొని మీరు విజయం పొందాలని అనే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినాడు ఆ శిల్వ మరణం విజయం పొంది మనకు ఇచ్చిపోయినాడు కానీ లోకం ఏమనుకుంటారంటే ఏ నమ్మితే ఏ సమస్య రాదు అని అనుకుంటారు ఆయన నమ్ముకున్నాక సమస్య వస్తుంది విజయం వస్తుంది అన్ని వస్తాయి కాబట్టి ఆ వాక్యం చెప్తుంది అగ్నిలో మనం నడవాలి అంటే పరీక్షలో మనం వెంటరైతేనే ఫలితాలు అనేది వస్తాయి మనము పరీక్ష రాయకపోతే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి ఏముండదు పరీక్ష రాస్తేనే అందులో రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్ బట్టి మనకు విజయం అనేది వస్తుంది ఇది కూడా అంటే మనకు శోధనల మీద శోధనలు వస్తూనే ఉంటే దాన్ని సహించాలా భరించాలా అంటే దేవుని యొక్క శక్తి మనం పొందుకోవాలి ఆయన పరిశుధాత్మక శక్తి మనం పొందుకోవాలా ఎప్పుడైతే అయినా పరిశుధాత్మక శక్తి మనలో ఉంటదో అప్పుడు మనం సహిస్తాము భరిస్తాము విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉండగలుగుతాం ఇదిగో ఇక్కడ చూడండి ఆ ఫస్ట్ కొరంత థర్డ్ చాప్టరు ఈ ఫిఫ్టీన్త్ వరకంటే దానికంటే ముందు మనం ఫౌండేషన్ చూసుకోవాలి ఎందుకంటే దేవుడు నా అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరినాయి శిల్పాకారునే పునాది వేసి తిని దాని మీదనే కట్టుచున్నాడు ప్రతి దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను తప్ప మరి పునాది ఎవడును వెయ్య ఈ పునాది క్రీస్తేసే చూడండి పునాదులు అంటే రకరకాల పునాదులు ఉన్నాయి రకరకాల పునాదులంటే ఫిజికల్ గా కాదు ఆత్మీయంగా మనం చూసుకుంటే నాలుగు పునాదులు ఉన్నాయి నాలుగు పునాదులు ఒకటి సర్పము తేలు గోపజనము చిన్న గుంపు ఈ నాలుగు నాకు కూడా తెలియదు నాకు దేవుడు బయలుపరిచిన విషయంలో నేను అనుకున్నప్పుడవా ఈ ఫౌండేషన్ అంటే ఏంది అని నేను దేవుని అడిగినప్పుడు ఆయన నాకు దర్శనంలో చూపించు నాలుగు పిల్లర్స్ ఒక పిల్లర్ అయితే ఒంకటి ఇంకర్ ఉంది ఇంకొకటి కూడా సేమ్ అట్లాగే ఉంది కాకపోతే షార్ట్ గా ఉంది ఇంకొకటి కూడా అట్లనే ఉంది సగం మిరిగిపోయి ఒక కానీ లాస్ట్ పిల్లర్ చూస్తే అది చూడ్డానికి చిన్నగున్న ఆకాశం వరకు ఉంది అది పయనించు కింద వరకు అంత స్ట్రాంగ్ గా బాగుంది నేను అనుకుంటున్నా ప్రభా ఈ పిల్లర్ ఏంది ప్రభా అసలు ఈ దానికి అసలు ఏందని అడిగినప్పుడు ఈ వాక్యం ఆయన బయలుపరిచిన తండ్రి అప్పుడు నాకు అనిపించింది పునాదులు అంటే ఇది అంటే క్రీస్తు పునాది అని అంటే ఆ చాలా మంది వేరేలాగా అనుకుంటారు క్రీస్తు వేసిన పునాది ఇలాంటిది ఆయన మొదటి నుంచి ఆది అంతము వరకు ఆయన సృష్టికర్త స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయననే అల్ఫావో మేఘ బైబుల్ స్టార్ట్ అయిందంటే ఎండింగ్ వరకు అందులోనే ఉంది జెనసిక్స్ నుంచి రెవల్యూషన్ వరకు ఫౌండేషన్స్ మొత్తం అందులోనే ఉంది అంటే క్రీస్తు పొందిన ప్రతిదీ అందులోనే ఉంది క్రీస్త వేసిన పునాది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆయన పునాది వేసినాడు కాబట్టే ఈ రోజు పరిశుద్ధాత్మక శక్తి అందరూ బోధిస్తున్న స్వాత ప్రకటన చేస్తున్నారు ఆయన వేసిన పునాది అంత స్ట్రాంగ్ ఆయన అంత శ్రమలు అనుభవించింది ఆయన థర్టీ దెబ్బలు కొట్టినారు దేవునికి ఆయనకి దానికంటే మించిన దెబ్బలు కూడా కొట్టినారు ఆయనకి ఎందుకంటే ఆయనకు సిల్వ మరణం వేసే మూమెంట్ లో ఆయనకి ఫస్ట్ కొరడలు దెబ్బలు కొట్టినారు కొట్టినాక ఆ ప్లేస్ నుంచి ఆయనని గొల్గొత్త ప్లేస్ వరకు తీసుకువెళ్ళేంత వరకు ఆయన కొట్టుకుంటేనే తీసుకెళ్ళినారు మరి ఆయన ముప్పై ఎనిమిది దెబ్బల కంటే దెబ్బలు తినాడు ఆయన కాని బైబుల్ ప్రకారంగా వాళ్ళు చదివిన విషయాలను చూసుకుంటే మనము ఆయన దెబ్బలు తిన్నది ఇంతవరకు అని తెలియజేయబడుతుంది కానీ నేను అనుకున్న దేవునికి ఆయన కఠినమైన శిల్వ మరణం పొందినడు నేను అన్ని శిక్షలు ఆ నేను అడిగిన దేవ నాకు నీ కోసం ఈస్ట్రు నేను ఇంకెక్కువ తెలుసుకోవాలి ప్రభువ అసలు నీ శిల్వ మరణము కోసం నేను బాగా తెలుసుకోవాలి ప్రభు అన్నప్పుడు ఆ దేవుడు ఏ రోజైతే అనుకున్నానో ఆ రోజు నాకు యూట్యూబ్ ద్వారా తెలియజేయబడ్డారు ఆయన కంప్లీట్ గా నేను వినలే తర్వాత విందామని పక్క పెట్టేసిన కానీ కఠినమైన శిల్వ మరణము ఏశ్వభుదే ఎందుకంటే ఆ కాలంలో ఎన్నో శిక్షలు పెట్టినారు చాలా మందికి ఇప్పుడు ప్రవక్తలే కానీ ఆ పోస్ట్లే కానీ వీళ్ళందరూ చనిపోయిన వారు వాళ్ళు కూడా అందరూ సాక్రిఫైస్ లైఫ్ కాబట్టి వాళ్ళని అంతా ఆత్మసాక్షి చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సమస్యలు వాళ్ళకి ఇచ్చిన మరణాలన్నీ వేరే కానీ దేవునికి మాత్రము కఠినమైన శిక్ష ఘోరమైన శిక్ష భరించిందంటే ఏజ్ ప్రభే చాలా మంది అనుకుంటారు యేశప్రభు శిల్వ మరణం పొందింది అంతే కదా అని అనుకుంటారు కానీ ఆ యొక్క ఘోరము అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ రుచి అనుభవించిన వారికే తెలుస్తుంది అప్పుడు నాకు అనిపించింది రుద్యంలా చాలా దుఃఖం వేసింది వాటర్ వచ్చేసేస్తుంది అంత బాధకరము ఆయన శిల్వ మరణం కానీ గొప్ప విజయం ఇచ్చినటు దేవుడు అంటే ఆయన వేసిన పునాది అంత స్ట్రాంగ్ ఆయనే సిల్వ మరణము ఇట్లా భూమి లోపలికి దిగుతుంది ఆ ఫ్లోర్ లోపల వరకు అట్లా చూపించుకున్న దేవుడు ఆయన బ్లడ్ కూడా ఇప్పటికీ ప్యూరిఫైగా ఉంది అంత ఫ్రెష్గా ఉంది అసలు నాకు అనిపించిన ప్రభా ఇంతగానం నువ్వు రక్తంగా మా కొరకని మరి ఆయన వేసిన పునది ఎంత డెప్త్ గా ఉంది ఆయన వేసిన పునది అంత డెప్త్ గా ఉంది కాబట్టే ఈరోజు ఆయన పునది మీద నడిచిన వారు ఎవరు రీసేష పునాది మీద నడిచిన వారు ఎవరు అపోస్తులు ప్రవక్తలు కానీ మన కాలంకి వచ్చేసరికి ఆయన దృష్టికి ఒక్కడు కూడా నీతి మంతులాగా కనబడతలేదు దేవునికి ఆయన ఎదే అంటున్నాడు యోగు నీతిమంతుడైనా సమస్య వచ్చింది ఆయన సువర్ణము వల్లే కనబడినడు అనంటే ఈ రోజు మన కాలంలో సమస్య వస్తుంది ఓడిపోతున్నారు విజయం పొందిన వారు ఎవరు మన కాలంలో కూడా అందుకే పునాదులు నాలుగు రకాలుగా ఉన్నాయి మరి వేస్న పునాది మీదనే జాగ్రత్తగా ఆయన చూసుకోండి అని ఎందుకు చెప్పినాడు ఆయన మాథ్యూ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ ఎవరు కూడా మీకు మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకోనడి అని అన్నాడు అంటే దేవుడిని నమిల బిడ్డలే మోసాలు ఎక్కడ చూసినా మోసం అబద్ధమైన బోధ యాంటీ ఎన్నెన్నో జరుగుతున్నాడు అందుకే ఆయన జాగ్రత్తగా చూసుకోమంటుండడు అంటే వాళ్ళు వేసే ప్రతి పునాది ఎలాంటిది వాళ్ళు ఎలాంటి పునాది వేశారు రమ్యంగా చెప్పి తీయగా మాట్లాడి కాటేశారకమా లేకపోతే అటు ఇటు ఉండి మధ్యలో ఉండి దేవా దేవుడు అవసరం పోయినాక దేవుడే దూరం చేసుకోవడం అబద్ధమైన జీవితం సగం సత్యం సగం అబద్ధం కానీ ఆయన కోసము నాకు దేవుడు ఒక పని అప్పచెప్పింది కదా నేను వేయాల పునాది క్రీస్త పునాది నేను వెయ్యాల అని ధైర్యంగా పోయి స్వాత ప్రకటన చేసిన వారు వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు అందుకే అని ఎంతో మంది పిలుచుకున్నా కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది ఆ కొంతమంది క్రీస్త పునాది ఉన్నవారు అందుకే కట్టబడేవారు ఎలాంటి వారు జాగ్రత్తగా చూసుకున్నాడు అని చెప్తున్నాడు మళ్ళీ క్రీస్త పునాది మీదనే కట్టబడాలా క్రీస్త వేసిన పునాది అంటే దేవుడు అన్ని సాక్రిఫైస్ లైఫ్ చేసింది ఆయన ప్రతిదీ సాక్రిఫైస్ జీవితం వేసు ప్రభు ఆయన చేసినాడు ఇప్పుడు మన కాలంలో అట్లా సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఎక్కడ కూడా లేరు స్వార్థం లోకమే అట్లా అయిపోయింది అయితే లోకం కానీ దేవుణ్ణి నమ్మిన బిడలకి అన్యులకు డిఫరెన్స్ ఏం లేదు అందుకే ఆయన మీరు వేసిన పునద ఎలాంటిదో చూసుకోండి జాగ్రత్త లోకంలో అందరు స్వాత చేశారు కానీ ఆయన uh, మ్యాచ్ 24 ఫోర్ చెప్పలే చెప్పినట్లు ఎవరు మూర్చపోకుండా జాగ్రత్తగా చూసుకున్నట్ అని అంటే మనం గ్రహించాలా ఆయన మనకు చెప్పిన విధానం ఏంటిది మనం నడిచే విధానం ఏంటిది అని కదా ఆయన వేసిన క్రీస్తసు పునది మీద మనం కట్టబడాలా ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఇచ్చే శోధనలు క్రీస్తసు పునది మీద కట్టబట్టే మనకు మంచి లైఫ్ ఆ ఇప్పుడు ఈ టైంలో మనకి సమస్య ఉండొచ్చేమో ని ఆయన పర్లోక రాజ్యంలో యుగ వరకు ఆయనతో జీవిస్తాం యేసుప్రభుతో ఆ లైఫ్ బాగుంటదా ఈ లోకంలా ప్రతిదీ సమస్య అని అనుకుని మనము యేసు ప్రభుని వదిలేస్తే పర్లోక రాజ్యని వదిలేసుకుంటారు ఆయన దేవుని చూడడం వదిలేసుకుంటారు అందుకే సమస్య కావాలా మనకు సమస్య ఉంటేనే ఆయనలో భూస్తాపం పొందుతాం సమస్య ఉంటేనే క్రిస్తే సుపునది మీద మనం కట్టబడతాము సమస్య లేకపోతే మనము వెనక అందుకే ఆయన సమస్య పెడుతున్నాడు ఎందుకంటే ఆత్మ రక్షింపబడాల చివరి వరకు ఆత్మని కాపాడుకోవాలా ఆ యొక్క రక్షణ కొనసాగించుకోవాలనంటే మనం కాపాడబడాల అనంటే మనకు సమస్య రావాల్సిందే క్రీస్తస్ పునదిమైన మనం నడవాల్సిందే అపోస్తులు వేశరు ప్రవక్తలు వేశరు వాళ్ళు ఎవ్రీథింగ్ దేవుడు వాళ్ళని ఎట్లా నడిపించును అంతగానో ఆయన కాబట్టి వాళ్ళు ముందుకు సాగినారు కదా ఫస్ట్ పీటర్ వన్ లో చూద్దాము పోవు సువర్ణము అగ్ని పరీక్ష శుద్ధి శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచితనై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ గణత కలుగును కారణమగును ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా చూసుకుంటే మనకు నశించబోయే సువర్ణము కంటే అగ్ని పరీక్ష మనకు విశ్వాసం అనేది గ్రోత్ అవుతుంది పెరుగుతుంది ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఏది చేయలేం అనుభవపూర్వకంగా శ్వాత ప్రకటన చేస్తేనే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అవును ఈ సమస్య నేను పొందినా అని ఒక ఆ యొక్క బాధ వేదన దుఃఖంలో ఉన్న వాళ్ళు నా సమస్య ఎట్లా ఉందని చెప్తే ఎదుటి పర్సన్ కి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అవును ఈ సమస్య నేను కూడా అనుభవించినాను కదా అని దేవుడు కూడా అంతే ఆయన సమస్య అన్ని ప్రతిదీ అపోసులకు నేర్పించి పోయినాక తర్వాత ఈ రోజు మనకు బైబుల్ ద్వారా తెలియజేయబడుతుందంటే విశ్వాసము గ్రై ఆయనలో ఉండేటట్లు ఆ యొక్క క్రీస్తు పునది పైన అమూల్యంగా తయారు ఆయన పెడుతున్న సమస్య మనకి చూడండి ఏసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పేగని మహిమని మహిమయు గణతయు కలుగును కారణమగును అంటే క్రీస్తేసుకే ఇవన్నీ కలగాల నువ్వేది చేసినా ఏసుప్రభకే ఘనత రావాలా నువ్వు వేది చేసినా యేసుప్రభకే మహిమ కలగాల నువ్వు వేది చేసినా ఆయనే కారణమే ఉండాల ఆయనకే ప్రత్యేకమైన సాక్ష్యం ఏసుప్రభే ఎందుకంటే ఆయన కోసం ఆయన చెప్పుడు అది సాక్ష్యం కాదు మనము ఆయన కోసం చెప్తున్నాం కాబట్టి అది గొప్ప సాక్ష్యం ఆయన అందుకే యేసుక్రీస్తు మాత్రమే ఆయననే మనం మేపు పొందుకో అంటే ఆయనకే ఆయనకే గణత ఇవ్వాలా ఆయనకే సమస్తము ఇవ్వాల మనము కానీ ఈ లోకం ఎట్లున్నారంటే స్టార్టింగ్ రెండు గుంపులు వాళ్ళ మిప్పుల చెప్పుకుంటారు ఎవరి ఎక్కడ పోయినా అట్లనే వారి మీద నిందేట్లే ఎందుకంటే లోకం అట్లుంది సమస్యలు అట్లున్నాయి అందుకే పునాదుల కోసం దేవుడు చెప్పబడుతున్నాడు వాళ్ళు వేసే పునాది కరెక్ట్గా లేదు ఒకవేళ కరెక్ట్గా పునాది వేసి ఉంటే ఈ లోకం అంతా సత్యంలోనే ఉంటుండే ఎప్పుడైతే సత్యాన్ని ఆశ్రయించుకొని నడుచుకుంటారో వాళ్ళని త్రొక్కేస్తుంటారు అందుకే ఉప్పు తక్కువైనా కష్టమే ఉప్పు ఎక్కువైనా కష్టమే ఉప్పు ఎక్కువైందా తొక్కేస్తారు ఉప్పు తక్కువైందా ఎగతాళి చేస్తారు అట్లా ఉంటది లోకం ఎందుకంటే ఏస్ ప్రభుని నడిచినాక మనం రుచికరంగా కనబడతాం లోకానికి ఎందుకంటే ఆయన పరిశుద్ధత్వం మనలో ఉంటది కాబట్టి ఆయన వెలుగు మనలో ఉంటది కాబట్టి లోకానికి మనం ఎట్లా కనిపిస్తామంటే రుచికరంగా కనిపిస్తాం ఎందుకు అనిపిస్తామంటే దేవుని యొక్క రుచి మనం ఎదిగిన వారం కాబట్టి ఆయన పరిశుధాత్మ మనలో ఉంది కాబట్టి మనం మనకు అట్లా కనిపిస్తాం వెలుగులాగా రుచిలాగా అందుకే వాళ్ళు మన దగ్గర సమస్య పంచుకోవడానికి అప్పుడు వారు చెప్పిన సమస్యలు ఏమున్నాయో వాటిని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు గణిత మహిమ సమస్తము ఆయనకి అవుతుంది యేసుప్రభుకి కానీ ప్రజలకు సమస్య వస్తుంది అని పాలన వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ కార్యం జరిగింది అని అంటే కథం వాళ్ళు గ్రేట్నెస్ లాగా అయిపోతారు అక్కడ దేవుని మర్చిపోతారు వాళ్ళు కానీ మెయిన్ రీజన్ అక్కడ యేసుప్రభే ఆయనైనా మర్చిపోతున్నారు అలాంటి పునాదులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు అదే క్రీస్త పునాది మీద కట్టబడిన వారైతే ప్రతిదీ దేవుని చూపిస్తారు ఎక్కడికైనా దేవుని చూపిస్తారు ఆయనైనా గణ పరుస్తుంటారు ఆయనైనా మహిమ పరుస్తుంటారు యుగ యుగాల వరకు అందుకే వాళ్ళని కొట్టినా తిట్టినా సహించినా ఏది చేసినా వాళ్ళు భరిస్తారు సహిస్తారు అన్ని చేస్తారు ఎందుకంటే దేవుని యొక్క పరిశుధాత్మ చేత నడిపింపబడుతున్నారు కాబట్టే అందుకే ప్రతిదీ ఆయనకి తెలియాల ఎందుకంటే జోబ్ సిక్స్త్ చాప్టర్ ట్వంటీ నైన్త్ కూడా చూసుకుంటే అన్యాయం లేకుండా నా సంగతి మరలా వివరించండి మరలా వివరించండి నేను నిర్దోషిగా కనబడు చూడండి నిర్దోషిగా కనబడింది ఎవరు ఏ యోబు కాదు దేవుని దృష్టికి యోబు కనిపించొచ్చేమో కానీ మనం తెలుసుకున్న వరకైతే మనకు వాక్య ప్రకారంగా చూసుకుంటే ప్రతిది ఏ స్ప్రభే ఆయన ఎలాంటి తప్పు చేయలే పరిశుద్ధుడు అయితే నిర్దోషులాగా ఆయన ఉన్నాక కూడా అబద్ధమే కానీ ప్రతిదీ ఆయన మీద పడ్డది యోబు విషయంలో చూసుకుంటే దేవుడి కొద్దే యోబుతో మాట్లాడుతున్నాడు అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి అని మళ్ళీ విచారించుడి మీదోషిగా నేను కనబడదును చూడండి యోగు స్నేహితులు కూడా ఆయన నుంచి ద్వేషిస్తారు కానీ దేవుడు వాళ్ళ స్నేహితుల ప్రకారంగా వారి విషయంలో బలి అర్పించమంటాడు యోగోకి దేవుడు అదే రీతిగా ఈ రోజు కూడా అందరూ ఎక్కడ చూసినా అన్యాయమే ఉంది కానీ ఆ దేవుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని శిక్షించాలనుకున్నా కూడా యోబా సమయంలో దేవుని ప్రతినాడుకుంటాడు వారి విషయంలో బలి అరిపిస్తాడు ఈ రోజు కూడా అంతే మనల్నే దేవుడు ఏర్పంచుకున్నాడు కాబట్టి మనం కూడా అనేక కోసం ఎందుకంటే లోకము కఠినమైనది అసలు ఈ లోకమే చాలా ఘోరమైనది ఈ లోకం వైపు మనం పడకుండా మన కనులు ఎప్పుడు పర్లోక రాజ్యం వైపే చూడాలా ఆయన అక్కడే బతకాల అక్కడే ఆయన దొరుకుతుంది మనం ఎప్పుడైతే ఆయన స్నేహితులు కూర్చుటో అప్పుడే ఆయన చూసిన వారం అవుతాం ఆయన దగ్గర అన్ని నేర్చుకున్న వారం అవుతాం ఆయన జీవం గల దేవుడు ఆయన దేవుడు అందుకే ఆయన ఎవరై యోగు ఎట్లయితే వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థించడం ఈ రోజు కూడా మనం అట్లనే ప్రార్థించాల ఎందుకంటే ఈ లోకంలో ప్రార్థన చాలా మంది ఆ చేయట్లే ఆశ్రమం ఉంటేనే దేవుడు ఆశ్రమం అయిపోయినాక దేవుడే లేదు మళ్ళీ అలాంటి వాళ్ళు క్రీస్త చూపున్నది మీద ఎట్లా కట్టబడిన వారు రంగంలో మా పాస్టర్ మా ఫాస్టర్ అంటే వీళ్ళు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అక్కడి వరకే తిరిగి వెళ్ళిపోయినారంటే వాళ్ళ కోసం వాళ్ళే చేసుకోలేకపోతున్నారు అందుకే ఆయన ప్రతి వారి కోసం మనం ప్రార్థించాలా ప్రతి వారి కోసం మనం యుద్ధం చేయాలి అనంటే మన దేవుడు ఎట్లయితే నోవా కుటుంబాన్ని అబ్రహము ద్వారా లోతును అట్లా దేవుడు ఎట్లయితే వారి కుటుంబీకులని కాపాడినడో ఈ రోజు దేవుడు కూడా మన కుటుంబీకులని ఎరుగు పొరుగులని అందరినీ కాపాడాలంటే మనం ప్రార్థిస్తేనే కదా క్రీస్తసుపు నది మీద కట్టబడలే అంటే మన ప్రాధాన్య జీవితం మనము దేవుని దృష్టికి మంచిగా నీతిమంతులుగా నిర్దోషులుగా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా మనకు కనిపించాలి దేవుని దృష్టికి మనం చేసే క్రియలు ఎలాంటిది మనం నర్చే ఆ యొక్క పునాదులు ఎలాంటివి ఒక చిన్నది ఇదే వచనంలో ఉంటుంది ఎందుకంటే ఆయన ఎందుకు శిక్షిస్తాడంటే మనము ఆయన యొక్క ఆలయం కాబట్టి మనం ఆయన యొక్క ఆలయం ఆయన యొక్క పిల్లలం నీకు సమస్య వస్తేనే నువ్వు నీ ఒక రక్షణ కొనసాగించుకుంటావు లేకపోతే నీ రక్షణ మధ్యన ఆగిపోతావు చాలా మంది ఇప్పుడు యోగు లాంటి సమస్యలు వస్తే ఏసు ప్రభుత్వం చాలా దేవుడు చూపిస్తే కూడా వాళ్ళకు నీ సమస్య ఎట్లా ముందు ముందే దేవుడు చూపించినాక కూడా ఆ విశ్వాసాన్ని వాళ్ళు తొలగిపోతుంటారు అందుకే విశ్వాసాన్ని తొలగిపోవద్దంటే మనము అమూల్యంగా తయారు కావాలంటే మనం నలగబడాల్సిందే ఆ కాలంలో అపోతులు ప్రవక్తలు వీళ్ళంతా ఎట్లా నలగబడ్డరు వాళ్ళు దేవుని అంతగా ప్రేమించినారు కాబట్టి వాళ్ళంతగా నలగబడారు ఈ కాలంలో ఎవరు ప్రేమగాతో స్వాత ప్రకటన చేస్తున్నారు ఎవరు చేయట్లే అవసరానికి సమస్య వస్తుంటే వెళ్తారు సమస్య లేకపోతే వెళ్ళరు అట్లా అందుకే ఈ లోకము క్రీస్త పునది మీద నడవరు నిజంగా క్రీస్త సుపునది మీద నడవాలి అనుకుంటే ఈ వచనం ఉంటుంది చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఎడన దేవుడు వారికి ఆ పాలు చేయను పాడు చేయను దేవుడు ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఇది మెయిన్ రీజన్ మనం క్రీస్తన్నది వారి లాగా ఉండుంటే మనము ఆయన యొక్క ఆలయం కాబట్టి ఆయన పరిశుద్ధత మనలో ఉంటది కాబట్టి మనం ఆయన ఆలయం మనం ఎట్లా ఉండాలా ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే అది పర్ఫెక్ట్ గా కావడానికి మనం ప్రయత్నిస్తుంటాము ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తుంటామో అదే మన పరీక్ష అని అనుకోవాల ఎందుకంటే టెస్టిఫై చేస్తుంటారు దేవుడు మనకి ఆయన మనం టెస్టిఫై చేసినప్పుడే నువ్వు ఆలయం లాగా కంప్లీట్ గా ఫేత్ఫుల్ గా నువ్వు రావాలా విశ్వాసంలోకి రావాలా నీ యొక్క గోల్డ్ లాగా తయారు కావాలంటే మనము ఆయన టెస్ట్ అనేది చేయాల ఇక్కడ మనం ఎందుకంటే పరీక్ష మీద పరీక్ష మనకు పరీక్ష మధ్య పరీక్ష అనేది వస్తుంది ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన అంతగా ప్రేమించింది కాబట్టి సేవ మరణం పొందిడు ఆయన క్రీస్తు వేసిన పునాది అంత స్ట్రాంగ్ అయినది అంత స్ట్రాంగ్ గా మనము స్వాత ఎందుకంటే మనం పరీక్ష మీద పరీక్ష పొందుతూనే విజయం పొందుతాము రక్షణ కొనసాగించుకోగలుగుతాము ముందుకు వెళ్ళగలుగుతాం అప్పుడే ఆయనేలో మనం జీవించగలుగుతాం అప్పుడు మనం ఆలయమై ఉంటాము లేకపోతే మనకు సమస్య రానంత సేపు వరకు ఆ సుఖ జీవితం అనేది ఉంటది ఆ సుఖ జీవితం మనకు వద్దు అనుకున్నప్పుడు సమస్యలు అనుభవించాల్సిందే కదా చాలా సమస్య వస్తుందంటే వెళ్ళిపోతుంటారు భయపడి దేవుని వదిలేసే పోతుంటారు చాలా మంది సమస్య భరించే కంటే వదులుకోవడం మేలని అనుకుంటారు అదే మంటి కోసం మాణిక్యాన్ని వదిలేసుకుంటారు జో అట్లా కానీ సమస్య వచ్చినాక కూడా క్రీస్తుని అంత గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైతే మనం క్రీస్తుని గట్టిగా పట్టుకుంటామో అప్పుడే మన పునాది స్ట్రాంగ్ అవుతుంది అప్పుడే క్రీస్త పునాది మీద మనం కట్టబడిన వరం అవుతాం ఎందుకంటే నశించిపోవ సువర్ణము వలె అగ్ని పరీక్ష మనం శోధింపబడాలి అప్పుడే నువ్వు అమూల్యంగా తయారవుతావు ఎప్పుడు నీ విశ్వాసంలో అమూల్యంగా నువ్వు తయారు కావాలంటే అప్పుడే నువ్వు విశ్వాసంలో గ్రోత్ అవుతావు లేకపోతే నువ్వు గ్రోత్ కాలే విశ్వాసంలో పరీక్ష అంటే ఈ చివర్ డేసెస్ లలోనే వస్తాయి మనకి ఎందుకంటే ఆ బాప్తిజం ఇచ్చే నుంచి స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో అత సాక్షులు కావడము అప్పటి నుంచి దానికంటే ముందు నుంచి స్టార్ట్ అయింది కానీ మన కాలంకి వచ్చేసరికి బాప్తిజం ఇచ్చే వ్యవహానం నుంచే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆత్మసాక్షులు అఫ్ కోర్సులు ప్రవక్తలు వీళ్ళంతా అతాసాక్షులైన వారే కొంతమంది అట్లా మన కాలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అసలైన పరీక్ష దేవుడు పెడుతున్నాడు అందరికీ అసలైన పరీక్ష మన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు ఆచరికారులు జరిగిస్తాడు కానీ నీ విశ్వాసం ఉందా లేదా ఇది పరీక్షించుకోవాలి మనం ఎందుకంటే విశ్వాసం మనలో ఉందా లేదా ఆయన పరీక్షిస్తేనే కానీ మనకు తెలియదు అప్పుడు మనకు కూడా అర్థం మన జీవితం ఇలాంటిది మనం విశ్వాసంలో ఉన్నామా లేదా సరిగ్గా ఉన్నామా లేదా కదా ఎందుకంటే దేవుని యొక్క ఆలయం మనం ఉన్నాక అప్పుడే కదా మనం పర్ఫెక్ట్ గా తయారవుతాం ఆయన రాజ్యంలో మనకు స్థానం ఉంటది ఆలయాన్ని ఎవరైనా కరెప్ట్ చేస్తే దేవుడు దాన్ని కూడా పాడి చేసే అందుకే ఆలయాన్ని కరెంట్ చేయకుండా మనం చూసుకుంటేనే అన్నిట్లో మనం ముందుకెళ్ళగలుగుతాము సహనము ఓపిక దీర్ఘశాంతం ఆయన ఎందుకంటే పరీక్ష మీద పరీక్ష పెడితేనే మనము సరైన మార్గంలోకి నడుస్తాం మనకు పరీక్ష లేకపోయి ఉంటే ఇక ఉత్త లైఫ్ అనేది ఉండదు పరీక్ష ఉంటేనే జీవితం పరీక్ష లేకపోతే జీవితం లేదు అందుకే ఆయన క్రీస్ తీసుకునాలి ఆయన ఎందుకు వేసినారంటే ఆయన కూడా పరీక్షనే ఏసుప్రభు కూడా ఎందుకు పరీక్ష అనంటే తన తండ్రి అప్ప చెప్పినందుకు ఈ లోకానికి వచ్చిన తన తండ్రి అంటే ఏసుప్రభే ఆయన రావాల్సి వచ్చినారు పాపంగా ఉంది కాబట్టి ఈ పాపాన్నంతా తీసివేయాలా వీళ్ళని ప్యూర్ గా తయారు చేయాలా వీళ్ళకి అధికారం నేను ఇవ్వాలా నా పిల్లలు కాబట్టి అని అందుకే ఆయన ఏం చేసిందంటే ఈ లోకానికి వచ్చి శిల్వ మరణం పొందాల్సి వచ్చింది ఎందుకంటే మనం ప్యూర్ గా మనం ఒక గోల్డ్ లాగా కనిపించాలా తన బిడ్డలు రాజు బిడ్డలు రాజు లాగానే కనిపించాలి ఆయన క్వాలిటీస్ మనకు రావాలా ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ కాబట్టి ఆయన బిడ్డలు మనంగా ఉన్నప్పుడు మనం కూడా ఆయన క్వాలిటీస్ లో జీవించాల క్రీస్తు పొలి నడుచుకోవడం అంటే ఆయన తనకు ఎంతో రితులుగా చేసుకున్న దేవుడు మనలో అలాంటి రితులే అసలు లేదు ఒకళ్ళ ఇంత అంటే ఇంకొకటి ఆయన ఒక చెంపలు చూపించమంటే రెండు చెంపలు ఎక్స్ట్రానే చూపిస్తాయి అట్లా ఉంది ఒకమంతా కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలకు అన్యులకు డిఫరెన్స్ ఏంటో మనకు చూపించాలి ఎప్పుడైతే డిఫరెన్స్ చూపిస్తామో అప్పుడే నువ్వు దేవుని మయమపరిచిన వరం అవుతావు వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేదు ఇంకా నేను చూసినా చాలా మటుకు ఇలాంటి డిఫరెన్స్ లేదు ఒకళ్ళ డిఫరెన్స్ ఉందా అప్పుడే ఆయన క్రీస్తుపు నదులను నువ్వు కట్టబడిన వరం అవుతాం డిఫరెన్స్ కనిపిస్తుందంటే ఎందుకంటే ఏసు ప్రభు అందరికీ తండ్రి కానీ లోకం ఆయనని ప్రేమించి ఆయనని ఆశ్రయించుకొని చివరికి వాళ్ళ విశ్వాసాన్ని క్యాన్సల్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏదైతే దేవుడు ఇచ్చిన రక్షణ ఉందో అది పోగొట్టుకుంటున్నది కాబట్టి ఆ రక్షణ పోగొట్టుకోవద్దు మనం చివరి వరకు నిలబడాలి అనంటే ఇంకా విశ్వాసంలో ఎంటర్ కావాల్సిందే విశ్వాసం ఉంది అని అంటాం కానీ దాని ప్రయత్నించి ముందుకు వె వెళ్తేనే మనకు అర్థమవుతుంది ఆ విశ్వాసంలో పరీక్ష పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే వెళ్ళలేము అందుకే దేవుడు నా పరిశుధాత్మ మీలో ఉన్నంత మీరు ఆయన ఇచ్చే ప్రతిదీ నెరవేర్చే వారిలాగా ఉంటాం మనం అందరికి ఇచ్చేవారిలాగానే ఉంటాం తీసుకునే వారిలాగా అసలు ఉండం ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇచ్చేవాడే దేవుడు అందుకే మనం ఇచ్చేవారిలాగా ఉండాలా ఒక ఆత్మని రక్షణకి నడిపించే వారిలాగా ఉండాల అప్పుడు అట్లా ఉంటేనే ఆయనే ఆయనేని మనం మయమపరిచిన వరం దేవుడు ఒక్క ఆత్మ నశించిపోయినందుకు ఆయన హృదయం ఎంత బాధపడరా యశుప్రభు ఇస్కరీత్ యోధ ఆయన పోయినందుకు దేవుడు చాలా బాధపడ్డాడు కానీ ఆయన ఏ ఆత్మ కూడా నశించిపోవద్దు మన సేవ జీవితంలో ఏ ఆత్మ కూడా నశించుకోవద్దు మనకు చెప్పిన ప్రతి ఆత్మ సన్నిధిలో ఉండాల్సిందే ఆయన ప్రేమ అంత అమూల్యమైనది అంత ప్రేమ కలిగినది ఆయన ఎట్లయితే సువర్ణంలాగా శ్రమలు అనుభవించిండో యేసు ప్రభు మనం కూడా అట్లనే సమస్యలు అనుభవించాల్సిందే ఆ సమస్యల మీద సమస్యలు వస్తేనే మనం క్రీసులో కట్టబడిన వరం అవుతాం క్రీసు పునది మీద కట్టబడిన వరం తన రాజ్యంలో మనకు ఇల్లు కట్టబడుతుంది అట్లా అందుకే ప్రతి పరీక్షలో మనం విజయం పొందాలంటే మెయిన్ రీజన్ మనకి కావాల్సింది విశ్వాసం విశ్వాసం మనం చోధన చేతనే ఆ యొక్క విశ్వాసం నడుస్తాం అందరూ అనుకుంటారు శోధన ఎందుకు వస్తుందంటే దృష్టిం వల్లనే వస్తుందని అంటారు కానీ దేవుడు మనకి పరీక్ష పెడుతున్నారని ఏ ఒక్క ఆలోచన చేసినామో దేవుని చిత్తం అని అంటాం కానీ ఆయన విషయంలో ఏది ఆలోచన చేయలేదు చోధన వస్తుందంటే సైతన్ పని సైతం పని అంటాం కానీ సైతానికి ఛాన్స్ ఇచ్చింది ఎవరు మనమే మనం ఛాన్స్ ఇస్తేనే అది వస్తుంది ఛాన్స్ ఇవ్వకపోతే అది రాదు కానీ యోబు విషయంలో అయితే యోబు దేవుని దృష్టిలో నీతి మంత్రులాగా కనిపించినాడంటే యోబు అంత ప్రేర్ఫుల్ గా ఉన్నాడు ఆయన దేవుని ఎట్లా చెప్పినా ఆయన అట్లా నడుచుకున్నాడు అయినకన్నా సమస్య వచ్చింది అని అది విశ్వాసం కొరకు కానీ మన వచ్చేసరికి ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా దృష్టిని వల్లనే కలుగుతుంది అని అంటారు కానీ అది దృష్టిని వల్ల కావచ్చేమో కానీ దానికంటే ముందు మనం టెస్ట్ చేసుకోవాలి మన లైఫ్ ని నేను చేస్తా తప్పకే కదా కదా వస్తున్నాయని మనకేమో దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి చేత దేవుడు మనలో నింపితే మనం ఏం చేస్తున్నామంటే కోపం ద్వారా ద్వేషం ద్వారా ఇరుగుపొరు వారిని ఏ విషయంలోనైనా తీర్చేస్తున్నాం అట్లా దేవుణ్ణి ఆ దూరం చేసుకోవాల్సి వస్తుంది కానీ ఆయన దూరంని చేసుకోదు చేసుకోవాలంటే ఇక సహించాల్సిందే భరించాల్సిందే మనం ఇప్పుడు బరిస్తేనే కదా ఆ టైంకి మనం చేయగలుగుతాము సమస్యలు వచ్చిన టైంకి ఇంకా ఎక్కువ చిన్న చిన్న సమస్యలలో విశ్వాసంలో పడిపోతే మనము ఎక్కడ ఇల్లు కట్టబడతాము ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో ఉండాలా ఆయన రాజ్యంలో ఉండాలా మన ఆత్మ ఆ ఎప్పటికీ లో ఉండాలని సమస్యలు అనేది కంపల్సరీ అని దేవుడు చెప్తుండ్రు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బర్న్ అవుతావో అప్పుడే కదా ప్రతి దాంట్లో వెలిగింపబడతావు క్యాండిల్ ఇంతసేపు ఉంటుందా అది కరుగుతూనే ఉంటుంది అట్లనే మన జీవితం కూడా అట్లనే కరిగిపోతుండారా ఎందుకు కరిగిపోతుండే సమస్యల ద్వారా అంతేకాని నీకున్న లైట్ ఆర్పేసుకోకూడదు దేవుడు మనకి ఇచ్చిన లైట్ ని ఆ లైట్ ని వెలిగించుకోవాలి అట్లా మనము ర్న్ అవుతుంటేనే ముందుకు సాగలుగుతాం విశ్వాసంలో కదా ఆయన అంటాడు కదా వెలుకువగా ఉండండి పౌరుషం కలగండి రోషం ప్రతి కార్యంలో ప్రేమతో చేయమని చెప్పినాడు దేవుడు కానీ ఈ రోజు ఎవరు చేస్తున్నారు ప్రేమతో దేవుని కోసం అడిగినా విసుకుంటారు ఏది అడిగినా విసుకుంటారు సహి ఎట్లా ఏదో భారం వాళ్ళ మీద పడినట్లే వాళ్ళకి అర్థం అడిగినప్పుడు పది సార్లు ప్రేమతో చెప్పాలి కొంతమందికి అర్థం కాదు పెద్దవాళ్ళకి వాళ్ళ విశ్వాసం అక్కడ పరీక్షిస్తాడు దేవుడు పెద్దవాళ్ళకు చెప్పాలి అని అంటాం ఆ పెద్దవాళ్లకు చెప్తుంటాం అర్థం కాదు ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం నాలుగోసారికి వాళ్ళ మీద వాళ్ళ కోపం వచ్చేస్తుంది అట్లనే దేవుడు కూడా అంతే మన మీద అని ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు చూస్తానే చూస్తా చూస్తా చూస్తా ఉంటాను ఇంకా వీళ్ళు వినరు కదా అని అందుకే ఆయన వదలొద్దు అని అనుకుంటే ఆయనను వెంబడించుకోవాలి ఎందుకంటే మనం అందరికీ వాక్యలు బాగా తెలిసినవాలి తెలియని వారి విషయంలో వేరు తెలిసిన వారి విషయంలో వేరు మనం దేవుని కోసం అంతా తెలిసి కూడా తప్పు పనులు చేస్తే నువ్వు విశ్వాసంలో ఏం కొనసాగించుకుంటే ఎందుకంటే దేవుడు మనకు ప్రశ్న వేశాడు ప్రతి కష్ట నష్టంలో నీకు నేను తోడై ఉన్నాక నువ్వు ప్రతిదానికి వదిలేసుకుంట పోతావు నీకు నేను బాధ్యత ఇచ్చిన ఇన్ని ఆత్మలు నీకు నేను కపజెప్పిన నువ్వు విశ్వాసంలో నడిపించాల్సింది నువ్వే విశ్వాసంలో పడిపోతా అంటే అందుకే అని అంటున్నావు నేను మీకు శిక్షిస్తేనే మీ ఆత్మ రక్షణలోకి వస్తుంది లేకపోతే మీరు రారు నా చేతికి అని చెప్పేసి ఆయన అంత ప్రేమించిన ఆయన రక్తం కాచినడు మన కొరకు మా శిల్వ ఆయన రానయ్యున్న దేవుడు కాబట్టి ఆయన రాకడం ఎంతో త్వరలో ఉంది కాబట్టి ఆయన ఇప్పటి నుంచే శిక్ష పెడితే సరిగ్గా ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు రోగాలు నొప్పుల ద్వారా వాళ్ళ రక్షణలోకి రావడానికి వాళ్ళని కొనసాగించడానికి విశ్వాసం నొప్పి ఎందుకంటే మనం అమూల్యంగా తయారు కావాలా సువర్ణం మనం తయారు కావాలా ఆ యొక్క ఫోటైస్ మనం తయారు కావాలంటే ముందుకు రావాలా మనకు దేవుడు టెస్టిఫై చేయాల్సిందే ఆయన టెస్టిఫై చేస్తేనే మనం విశ్వాసంలో ఉన్నామా లేదా తెలుస్తుంది ఆయన మనకు పరీక్ష పెట్టానంటే సేపు వరకు మన జీవితం అంతా సున్నానే ఆయన ఎప్పుడైతే మనం టెస్ట్ ఫైల్ చేశాడో అప్పుడే మనం మార్క్స్లతో పాస్ అవుతాం మన లైఫ్ కూడా విశ్వాసంలో కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడం మరి దేవుడు చిన్న వాక్యం దాకా మేము ప్రార్థన చేసుకుందాము పరిశుధ్ర ప్రేమలు దేవాకు రూపాల తండ్రి దేవాయేసు ప్రభానికి లేఖలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ మా కొరకు ప్రభా మీరెంతో సెలవు మరణం పొందిన తండ్రి దేవ ఎన్నో గాలు పొందిన దేవుడో ప్రభా ఎంత ప్రేమించిన తండ్రి నీ ప్రేమకు ప్రభా మేం పాత్ర ప్రభా దేవా నీలో మేము దెబ్బతిగా వెళ్ళాలి అంటే ప్రభా ఇంకా మీకోసం మేము తెలుసుకోవాలని ఆశిస్తున్నాం ప్రభా ప్యూర్ గా మీకోసం తెలుసుకోవాలి ప్రభా దేవా ప్రభావ మరి మాకు ఇంకా తెలియజేయమని ప్రార్థిస్తుందండి దేవా ఈ ఖరాజానికి పోతున్నదండి దేవా మేము విశ్వాసంలో కట్టబడలా ఎక్కడ కూడా ప్రభా మేము తొలగిపోదు అండి మీరు ఇచ్చిన శ్రమలు ప్రభా మేము అవి భరించడానికి ప్రభని యొక్క శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుందండి మేము సహించాలా భరించాలంటే ప్రభ మాకు సహనము ఓపిక దీర్ఘశాంతం దాయించిన ప్రభావ నీ ప్రేమ ఇంకా మాకు లోతుగా మేము ఇంకా తెలుసుకున్నట్టు మాకు సహాయం అనుగ్రహించి మేము ప్రార్థిస్తుంది మీరు మా కొరకు ప్రభావ మరి నీ యొక్క రాజ్యాంగ ఆ యొక్క స్థలం ఇచ్చినందుకు మీకు వందనాలి తండ్రి కాబట్టి ప్రభా విశ్వాసంలో ప్రభా మీరు మాకు టెస్టిఫై చేసినప్పుడు ప్రభా మేము అమూల్యంగా తయారు కావాలంటే ప్రభా మీరు టెస్టిఫై చేస్తేనే ప్రభా కాబట్టి ప్రభా మేము ప్రతి టెస్ట్ లో మేము విజయం పొందాలా ప్రభా ఎక్కడ మేము ఓడిపోద్దు తండ్రి దేవా నువ్వు ఎట్లయితే శిల్ప మీద విజయం పొంది వెళ్ళిన ఓ నీ యొక్క పరిశుధత్మ ఎప్పుడైతే మీరు మాకు అనుగ్రహించినారో తండ్రి అప్పుడు మేము విజయం పొందినాం తండ్రి దేవా మేము ఓడిపోము తండ్రి ఎందుకంటే ప్రభా నీ ప్రేమ మా కిషన్ నీ యొక్క పరిశుధత్మ మాకు నీకు పొందనాలి తండ్రి దేవా ఇచ్చే ప్రభా మేము విశ్వాసంలో ఇంకా స్ట్రాంగ్ గా కావాలి ప్రభా ఇంకా ప్రభావ మేము స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే ప్రభా క్రీస్తు వేసిన పునాది పైన మేము కట్టబడుతున్నాం ప్రభా కాబట్టి ప్రభా ప్రతి సమస్య వచ్చినా మేము బీజం పొందుటప్పు ప్రభావ నీ యొక్క శక్తి మాకు అనుగ్రహించిన ప్రభా ఎవ్రీడే ప్రభా నిన్ను స్తించాలా ఆరాధించాలా అనేకులకు నీ నీతిని జాతని మీరు ప్రకటింప చేతండి మాకు అట్లా నడిపించమని ప్రార్శించండి దేవాయత్స ప్రభా నువ్వు ఎంత నీ యొక్క శిక్షని ప్రభా ఇస్తున్నావు ప్రభా కాబట్టి ప్రభా శిక్షించిన ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ సన్నిధిలో ఉంటారు ప్రభా ఒకవేళ మీరు శిక్షించకపోతే ప్రభా ఏ బిడ్డ కూడా ప్రభా నీ సన్నిధికి రాదు ప్రభా కాబట్టి ప్రభ ఆ యొక్క అగ్నికుండంలో పడిన ఆ యొక్క ఆత్మలు ఎంత నశించిపోయినా ఎంత బాధపడుతున్నారో ప్రభా వాళ్ళకు ఆ యొక్క సమయంలో ప్రభ మీ తెలియజేసిన ప్రభ అయినా కానీ ప్రభా అవకాశం ఇచ్చి ప్రభ ప్రతి కూడా ప్రభా ఆ యొక్క అగ్నిలో నుంచి బయటికి తీసుకొస్తున్నావంటే ప్రభా నువ్వెంత ప్రేమిస్తే ప్రభ ఆ ఆత్మ నరకానికి పోకుండా ప్రభావారిని కాపాడుతున్నాం అంటే ప్రభానికి లెక్క లేని బంధనాలి తండ్రి దివా అగ్నిలో పడిన ప్రతి బిడ్డను మేము బయటికి తీసుకురావాలా ప్రభా అట్ల మీ యొక్క శువార్త మేము ప్రకటించాలా పడిన ప్రతి ఆత్మను మేము బయటికి తీసుకురావాలా ప్రభా అప్పుడే ప్రభా ఆత్మను రక్షింపబడితే తండ్రి దివ ఎంతో మంది ప్రభా ఈ లోకం అంతకుడు ప్రభా ముతో ఉన్నారు ప్రభా వాళ్ళ హృదయంలో వాళ్ళ బాధ వాళ్ళ వేదన వాళ్ళ భయంకరమైన రోగాల చేత ప్రభా వాళ్ళని అందరినీ తాకి ముట్టి స్వస్థపరచని ప్రభా ప్రతి బిడ్డని విశ్వాసంలోకి ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తుంది సహాయపడమని ప్రార్థిస్తుంది దివాయించు ప్రభా యొక్క కృప వాళ్ళ చేత ప్రతి బిడ్డని ప్రభు పరిశుద్ధత్వ చేత ప్రతి బిడ్డ నిం పండే నీ యొక్క సువాత వినడానికి ప్రభా వానికి వెళ్ళిన దగ్గర చోళ్ళని కూడా ప్రభా ఎందుకంటే ప్రభా సమయం లేదా అని అంటున్నారు ప్రభా నీ యొక్క రాకడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా మీ మంత్రం మెలుకుగా ఉండాలా ప్రార్థించాలా ప్రభా దేవ ప్రతి పనులు కూడా ప్రభా మేము ప్రేమతో చాలా ప్రభా మీరు ఎంత ప్రేమ చూపించారు ప్రభా అలాంటి ప్రేమ మేము కూడా చూపించాలి ప్రభా మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుండీ దేవా యేసు ప్రభా ఆదివంతం ప్రభా ఎవ్రీథింగ్ లో కూడా ప్రభా మీరు మాకు తోడే నడిపించినారు ఈ యొక్క ప్రాధాన్యతలో కూడా ప్రభావ మేము తోడే నడిపించిన ప్రభావ ఈ యొక్క ప్రేరస్ ఇట్లని కొనసాగించుటకు ప్రభా సహాయం చేసి ముందుకు నడిపించమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది అప్పన్నా ప్రైజ్ రాడన్నా ప్రైజ్ లో కృపా సమాధానం పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడుంటుంది ఆ మెయిన్